దాన్ని బట్టి తను సన్యాసం తీసుకోవడం నాకు తెలిసింది ఎనీవే అది తీసుకునే పద్ధతి అది కాదు అని చెప్పాడు అంటే ఆవిడంది ఏమిటి మరి తీసుకునే పద్ధతి ఏమిటో అయితే ఎందుకు నువ్వు ఊరుకో అది పద్ధతి కాదని చెప్పాను కదా నీ దుఃఖం పోయింది కదా నువ్వు ఊరుకో అని ఆ దుఃఖం అయితే పోయింది అసలు మరి తీసుకునే పద్ధతి ఏమిటో చెప్పండి అంటే ఆయన చెప్పాడు చూడు అది నువ్వు అడగకూడదు నేను చెప్పబో కాబట్టి మాట్లాడద్దు అంటే ఆవిడ మంకు పట్టు పట్టింది అది మీరు చెప్పి తీరాలి చెప్తాను విను సన్యాసం తీసుకునే పద్ధతి ఇలా ఉంటుంది అని అవితో శుభంభూగా వెళ్ళిపోయాడు సన్యాసం తీసుకున్నాడు ఆయన సన్యాసం తీసుకున్నాడు ఆ తర్వాత మరి ఈ పాప ఈ ఇవి పెద్దావిడు ఆవిడ చేస్తుంది ఆ అల్లుడి దగ్గరికి జైలు ఇప్పుడు ఆల్లుడు ఇది వరకు భార్యతో జీవించిన భార్యతో అత్తగారితోటి కలిసి అల్లుడు జీవిస్తున్నాడు అది తగ్గట్టు కాబట్టి సన్యాసం అన్నది అది కొంచెం కఠినమైన విషయం త్యాగము అంత తేలిక్ కాదు సన్యాసం తీసుకోవాలన్న అభిప్రాయం కాదు కానీ త్యాగబుద్ధి ఉండాలి తపస్సు చేయడం కష్టం అనుకుంటారు చాలామంది తపస్సు చేయడం కష్టం కాదు రావణాసురుడు చేశాడు హిరణ్యకృష్ణుడు చేశాడు కామనల చేత ప్రేరితుడైనవాడు ఎంత పనైనా చేస్తాడు కామనా ప్రేరితుడు ఎంత పనైనా చేస్తాడు ఒకవేళ సహస్రలింగ అర్చన చేశారు ఉదయం ఏడింటికి మొదలుపెట్టాడు రాత్రి తొమ్మిది అయిపోయింది ఇంకా అలాగా ఇంకా చేతుల్లో ఓపిక లేదు ఇంకా ఇక్కడ నామం దౌర్తలయం ఉన్నాడు ఆ పూజారి ఆఖరికి ఆ పూజారి ఇంకా ఈసారి గంధం సమర్పండి ఈ నీకు ఒళ్ళు మండిపోయి చూడే గంధంలో గెంధం ఇచ్చాను ఒళ్ళు తప్పు చెప్పావు చూడు నువ్వు వాటి నాన్సన్సీస్ చేస్తాను పూజారి మీద కోపడ్డాడు కోపడితే అప్పుడు నేను ఉన్నాను అక్కడ దేబే మీరు నీరసంగా ఉన్నారు చేత కోపం వచ్చింది ఆయన చేసింది సరిగ్గానే ఉంది కొంచెం ఓపిక పట్టండి అంటే ఆవును కరెక్టే నేను నీరసం కోపం వచ్చింది ఆయన చేసింది బాగానే ఉంది ఇంకొంచెం ఓపిక పట్టి పూర్తి ఆయన నా తిథా జైంది కూర్చొని సహస్రలింగా కామన చేత ప్రేరితుడైనటువంటి వాడు అంత కష్టపడి కామ్యత లేకపోతే ఏదో ఏకవారం రుద్రాభిషేకం చేసుకుని ప్రవేశ దాత్నం వస్తుంది కూర్చొని మళ్ళీ మొన్నటి పొద్దున్న ఏకవారం చేసుకోవచ్చుగా ఇది ఒకే రోజులో ఇంత చేయాలంటే ఇక్కడ కొంత కామనా ప్రేరితుడై చేస్తాడు కామన ఇహలోకాన్ని కావచ్చు పరలోకాన్ని కావచ్చు కూర్చుని హోమ్ సో కామను ఎప్పుడైతే ప్రవేశించిందో కామన కోసం మీరు కర్మను ఎప్పుడైతే చేస్తారో దాంట్లో ఒక అర్జెన్సీ వాటి ప్రవేశిస్తుంది నిత్యకర్మలో ఏ అర్జెన్సీ లేదు నిత్యకర్మలో అర్జెన్సీ ఉండదు ప్రెషర్ ఉండదు ఎంత చేస్తే అంతకే సంతృప్తి సో ఈ విధంగా సో తపస్వాప్యలింగా లింగరహితమైన తపస్సు సో సన్యాసరహితమైన తపస్సు త్యాగరహితమైన తపస్సు దానివల్ల కూడా ఆత్మజ్ఞానం లభించదు తపస్సు అంటే ఉపనిషత్తుల్లో జ్ఞానము అని అర్థం ఉంటుంది ఎక్కడైనా సరే ఈ మాట ఇంతకుముందు కూడా వచ్చింది యశ జ్ఞానమయం తపహ అని ఉండటంలోనే వచ్చింది యశ జ్ఞానమయం తపహ తపస్సు అంటే ఇప్పుడు కూడా చెప్పాను నేను స తపో తప్యత అంటే ముక్కు పూసుకుని తపస్సు చేసేదని జ్ఞానము భావన చేసినాడు జ్ఞానరూపంగా కాబట్టి తపస్సు అంటే జ్ఞానము శంకరులు అంటారు జ్ఞానం సో అత్ర అంటే ఈ సందర్భంలో తపస్సట్టే జ్ఞానము అని సో కాబట్టి జ్ఞానము లేకుండా ఆత్మ ఆత్మ ఆత్మత్మ పొందబడదు కానీ జ్ఞానం ఎటువంటి జ్ఞానము ఊరికే ఇంటలెక్చువల్ నాలెడ్జ్ అనో ఉంటారు చూడండి నాలెడ్జ్ నేను నిన్న మనం చేశాను నాలెడ్జికి నాకు మధ్యన గ్యాప్ ఎప్పుడూ అలాగే ఉంటుంది అది మామూలుగా చాలామంది జీవితంలో తరచుగా అవుతూనే ఉంటుంది సత్యము పనుకవ్వలేను అని అందరికీ తెలుసు తెలియని వాడు ఎవడున్నాడు హింస చేయరాదు అని తెలుసు సో అహింస సత్యము ఇవన్నీ తెలుసున్న వాల్యూ చూస్తే జ్ఞానం ఉంటుంది కానీ ఆచరణ ఉండదు ఎందుకంటే ఆచరణ అనేప్పటికీ దాంట్లో త్యాగం ఉంటుంది త్యాగం ప్రవేశిస్తుంది సత్యము కొలుకవలను ఉన్నారనుకోండి ఒకప్పుడు కొంత నష్టపోవాల్సి ఉంటుంది సత్యం వాళ్ళు చెప్పారనుకోండి మీకు ఆదాయం తక్కువ తగ్గు వచ్చే ప్రమాదం ఉంది అయితే రావాల్సినటువంటి ధనం రాకుండా పోవచ్చు తర్వాత హింస చేయరాదు అని అహింస అనుకుంటే మీ రుచులు అవి తీరకపోవచ్చు ఏమో ఇలాంటి ఇబ్బందులు కాబట్టి జ్ఞానం ఉంటుంది ఆచరణ ఉండదు ఎందుకంటే జ్ఞానము ఆచరణలోకి రావాలి అంటే కూడా త్యాగము తోడవ్వాలి త్యాగాన్ని జత చేస్తే కానీ మీకు జ్ఞానము స్వంతం కాదు కాబట్టి కేవల జ్ఞానము త్యాగరహితమైన జ్ఞానము ఆత్మ పొందటానికి సరి పనికిరాదు లింగం సన్యాస సన్యాసరహితాత్ జ్ఞానాత్ నభ్యతేర్థి అలింగాత్ తపస్స్యాసం లేని తపస్సు సన్యాసము అంటే త్యాగము అని ఎక్కడ ఉంచాల్సిందా అక్కడ ఉంచడం సో తపస్సు చేస్తాడు సన్యాసం ఉండదు అంటే కామ్యంతో చేసేస్తూ ఉంటాడు కామ్య తపస్సు సో మేము ఉపాసకులు అని అంటారు ఉపాసన అంటే తపస్సు అనర్థం ఓకే మంచిది మీరు ఉపాసకులు వై యూ షుడ్ అడ్రటైజ్ ఈ మీరు ఉపాసకులు ఆ సంగతి పది మందికి చెప్పడం ఎందుకు ఆల్రెడీ యూఆర్ కలెక్టింగ్ అంటే ఏమిటి పది మందికి తెలిస్తే ఆయన ఉపాసకులని దాని నుంచి ప్రయోజనాలు వస్తాయి ఏమిటి ప్రయోజనాలు ఏ గాడ్ మ్యాన్ హీ అట్రాక్ట్స్ సమ్ స్పెషల్ రెస్పెక్ట్ ఊచే నార్మల్ మ్యాన్ కన మీరు ప్యాంటు షర్టు వేసిన రెండు మీద నడుస్తున్నారనుకోండి మిమ్మల్ని మందిలో ఏదో సొంతలో ఎర్రదలపాగా అనే సామెత ఒకటి అలా అయిపోతుంది నోబడీ కేర్స్ ఫర్ ప్రతి వాడికి ఉంటుంది ఎర్రదలపాగా సొంతలోకి వెళ్తే అక్కడ చాలామంది ఉంటారు so it doesn't you don't to attract a special attention whereas neelu velutanam ankonde avil attract a special attention. because i am supposed to be a godman godman ante what is this godman ante godman anedi manulu ela chustaru ante they look at the godman from the point of view of their <laughs> desires and fears malli girigira tirigamalle akkade ostundi ఈ గాడ్బ్యాన్కి నమస్కారం చేసినట్లయితే కేవలము ప్రేమతోటి ఏ రకమైన డిజైరు ఫీరు లేకుండా నమస్కారం చేసే పుణ్యాత్ములు ఉంటారు దాంతో ఏమి సందేహం నడిచి వెళ్తుంటే దండం నేను నడిచి వస్తున్నాను నడిచి ఒక ఆయన స్కూటర్ మీద అట్లా వెళ్తూ ఆ స్కూటర్ వెనక్కి తిప్పుకుని వచ్చాను వచ్చి నమస్కారం అన్నాను ఆ నమస్కారం ఆయన ఏమిటి నడిచి వెళ్తున్నారు డైమండ్ బాంజేవి క్లాసా అన్నారు నేనన్నాను డైమండ్ బాంజేవి క్లాస్ అని మీకెలా అంటే నేను మీ క్లాస్కి వస్తున్నాను ఎక్కడొస్తారు మీరంటే అక్కడ డై అక్కడ బొలారంలో మీ క్లాస్కి ఓలాగా ఐఎం వెరీ సారీ నేను మిమ్మల్ని గుర్తుపెట్టి ఉండాల్సింది నేను గమనించట్లేదండి నేను వెనక్కాల రోలో కూర్చుంటా ఓ లాగా మీ పేరు ఏమిటి విక్రమ్ నా పేరు చెప్పారు ఆయన స్కూటర్ మీద లిఫ్ట్ రండి అంటే నేను చెప్పాను మీరేం చెప్పి చేయడం నేను వాకింగ్ చేయాలనే చేస్తున్నాను ఆయన భవిష్యండి కాబట్టి ఈ విధంగా యాజ్ ఎ గాడ్ మ్యా అన్ దేర్ ఆర్ సమ్ స్పెషల్ ఫిగులైజర్స్ అండ్ సో పీపుల్ ఆర్ యాంక్షయస్ టు గెట్ అందుకోసమని స్ప్రెడ్స్ ది వర్డ్ ఎరా ఉండే ఏమని ఆయన ఉపాసకుడు అని ది వర్ల్డ్ షుడ్ స్ప్రెడ్ ఎరా సో ఇప్పుడు ఈ ఉపాసనలో అక్కడికే త్యాగం పోయింది చూడండి కాబట్టి ప్రివిలేజెస్ కోసమని తాను చేసే ఉపాసన పది మందికి ఆయన లలితోపాసకులు అదే బాలా ఉపాసకులు అని ఒకరితో చెప్పడం ఒకరితో చెప్తే వాడు ఇంకోటితో చెప్తారు ఇంకొకటితో చెప్తారు అలా పది మందికి మా దగ్గర బాలోపాసన అది ఉందని అంటూ సందర్భం వచ్చినప్పుడల్లా సందర్భం వచ్చినప్పుడు రానప్పుడు కూడా అంటూ ఉంటే సో ది వర్డ్ స్ప్రిట్ సౌ దెన్ అప్పుడు ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏమిటంటే ఎవరి వాళ్ళ కోరికల్ని తాను తీర్చగలను అనేటువంటి ఒక ఒక దృష్టికోణాన్ని ఒక భావాన్ని హీ ఈజ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్ హిమ్సెల్ఫ్ హీ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ నాట్ షూర్ బికాజ్ ఇఫ్ హీ షూర్ హీ వుడ్ నాట్ ఎండల్డ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ హీ ఈజ్ నాట్ ష్యూర్ But he tries to solve other people's problems by spreading the word. And Irakanga, he establishes himself as a God-man. And therefore, all the people with peculiar desires and peculiar fears, they flock around him. This is anya samadhi. Anto svartanga na patral edu. Abate. Upasana cezke chalado. A upasana no. స్వార్థము యొక్క గంధము కూడా తగలని లెవెల్లో దాన్ని అట్టి పెట్టగలగాలి విచ్ ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్ నేను కఠోపనిషత్తులో చెప్పాను ఇదంతా కూడా కఠోపనిషత్తులో నాశాంత నాశాంత మానసో వాటి ప్రజ్ఞానే నైనమాప్తు నావిరతో దుశ్చరితాత్ అని మంత్రమోహం ఉంది నావిరతో దుశ్చరితాత్ నాశాంతో నాసమాహిత నాశాంత మానస అక్కడ అశాంత మానస అంటే అర్థం నా అశాంత మానస అంటే అర్థం తను చేసిన తపస్సు యొక్క ఫలాన్ని తాను కోరకుండా ఉండివాడు అని అర్థం తపస్సు చేసి ఒక జ్ఞానాన్ని సంపాదించి ఒక నిష్టని పొంది దాని నుంచి హీ వాన్స్ టు అన్ ఇట్ ఆ సంస్కారం ఆ వాసన ఉందంటే వాడికి కూడా ఈ లభించదు అని చెప్పి చెప్పేసి కాబట్టి తపస్సు చేయాలి అలి అలింగమైన తపస్సు వల్ల భాగం లేదు సన్యాస సహితమైన తపస్సు సన్యాసరహితమైన తపస్సు వల్ల జ్ఞానము కానీ తపస్సు కానీ ఇట్ ఓంట్ హెల్ప్ యూ టు గెయిన్ సెల్ఫ్ నాలెడ్జ్ ఆత్మజ్ఞానము కావాలి దీన్ని చూడండి అఖండానందజీ మహారాజు కూడా బాగా బాగా ఎన్ఫసైజ్ చేసుకోండి ఒక పుస్తకంలో జిజ్ఞాసో సావధాన్ అన్న ఒక వ్యాసం హక్స జిజ్ఞాసు జాగ్రత్త ఆయన ఈ జిజ్ఞాసు అన్నవాడు తను కొద్దిగా వేషమో లేకపోతే కొద్దిగా జపమో తపస్సు ఏదో చేస్తూ ఉంటాడు ఈజ్ వన్ నాట్ అబవ్ ఆల్ అదర్స్ సో వాడు హీ షుడ్ నాట్ ట్రై టు ఎన్కాష్ దాన్ని ఎన్కేష్ చేసుకునే పద్ధతి ఎలా ఉంటుందంటే పేరు ప్రఖ్యాతులు ధనము ధనము సంపదలు భోగములు ఈ మూడు రకాలుగా ఎన్కరేష్ చేసుకుంటారు నిజంగా ఎన్కరస్ట్ చేసుకుంటారు ఈ వీక్నెస్కి లొంగిపోకూడదు ఆ వీక్నెస్కి లొంగిపోతే తపస్సు తపస్సుదారిని ఉంటుంది ఆత్మజ్ఞానం మాత్రం లభించదు కాబట్టి చాలా ఉన్నతమైన స్థితిలో మనస్సును అట్టి పెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి సన్యాసం లేని జ్ఞానము జ్ఞానశబ్దానికి మీరు ఉపాసనానర్థం ఉంది అందుకోసం నేను చెప్తున్నా జ్ఞానం అంటే ఉపాసనానర్థం ఉంది సో జ్ఞానము అంటే ఆత్మజ్ఞానము కేవలం ఇంట లక్ష్యంలో నాలుగు నేను రెండు కూడా చెప్పాను జ్ఞానం అంటే ఉపాసనానర్థం ఉంది మీరు చూతులేను గీతా భాష్యంలో చాలా తరచుగా వస్తుంది కాబట్టి శ్యాగపూర్వకమైనటువంటి ఉపాసన వల్ల వాడు ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు కానీ ఎందుకంటే ఉపాసన అంతఃకరణ శుద్ధి చేస్తుంది ఈశ్వరుణ్ణి నిష్కామంగా కనుక మీరు భజిస్తే అంతఃకరణ శుద్ధమవుతుంది ఈశ్వరుణ్ణి భంచి ఓ పిసరు భజించి ఓ ఓ సంవత్సరం హృషికేశ్ వెళ్ళి తపస్సు చేసి వచ్చేసి ఇంకా నేను హృషికేశ్లో తపస్సు చేశాను అని అంటున్నాం అది అది ఇంకా పాతికేళ్ళైనా నేను హృషికేశ్వరలో తపస్సు చేశాను నేను ఎప్పటి తపస్సులే ఎప్పుడో ఎవడో తపస్సు ఇప్పుడు ఏం చేస్తున్నారో కానీ సో ఆ విధంగా దట్ హ్యూమన్ వీక్నెస్ ఇంత తప్పు పట్టిదిగాలి ఎవరిని క్రిటిసైజ్ కాదు బలహీనత ఈ విధంగా ఉంటుంది మానవ మానవుల యొక్క మనస్సులో ఇటు దౌర్బల్యం ఉంటుంది అని సో హీ షుడ్ ఓవర్ కమిట్ అంటే దాని అభిప్రాయం అదే కానీ ఎవరిని విపరీపించడం తాత్పర్యం కాబట్టి కనుక సన్యాసరహితమైనట్టు సన్యాసం అంటే త్యాగం త్యాగరహితమైనటువంటి ఉపాసన అలాగే సంసారం నుండి ఆసక్తిని అలాగే చెబెట్టుకుని వేదాంతం చదువుతూ ఉండడం చదివేవో వాక్యాలు ఉంటూ ఉన్నాం బ్రహ్మ సత్యం ఇద్దరు విద్వాంసులు వాదించుకుంటున్నారు జగత్తు సత్యం ఒక ఆయన అంటాడు మిథ్య ఇది వాదన ఇద్దరు వాదించుకుంటున్నారు అయిపోయింది నేను అక్కడ నన్ను అడిగాను ఏమిటి స్వామీజీ మీరేం మాట్లాడకుండా అలాగా బండరాయిగా కూర్చుంటారేమిటి మీరేం మాట్లాడలే మీ టాపిక్కే కదా అని నేను నేను అప్పుడు ఏమన్నానంటే చూడండి మీకు జగత్తు ఏ విధంగా అనుభవానికి వస్తుంది అని అడిగారు మీకు సత్యంగా అనుభవానికి వస్తుందా నిత్యంగా అనుభవానికి వస్తుందా అంటే వీళ్ళిద్దరూ కూడా వ్యాభండి ఎందుకంటే అది డిస్కస్ చేయట్లేదు ఇంకే థిలిటికల్ లాజికే పాయింటే మాట్లాడుతున్నారు కానీ మీకు ఏ విధంగా అనుభవానికి వస్తుంది అని నేను అడిగాను అడిగితే ఈ ద్వైతవాది ఉన్నాడు జగత్తు సత్యంగానే నాకు అనుభవానికి వస్తుంది ఏం అయితే మీకు సత్యమేది సత్యం ఆయన సత్యంగా అనుభవానికి వస్తుంటే సత్యమే ఓకే ఆయన ఇష్యూ కాదు ఎందుకంటే ఆయన సత్యం అనే వాదిస్తున్నాడు కీపీ నేను చెప్పాను మీకు చెత్త చేయకండి నేను రెండో ఆయన అడిగాను మీకు ఎలా అనుభవానికి వస్తుంది ఆయన పక్కన ఆయన ఉన్నారు అంటే అవును మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థమైంది చెప్పండి మీకు ఎలా అనుభవానికి వస్తుంది అంటే సవ్యంగానే అనుభవానికి వస్తుంది రాగద్వేషాలు ఉన్నాయి కాబట్టి సత్యంగానే మరి ఆయనతో నిత్యని వాదిస్తారండి ఎందుకని వాదించ అంటే మరి శాస్త్రం అలా చెప్తారు మీరు శాస్త్రాన్ని తెలుసుకునే ప్రయత్నం మీరు చేయండి ఆయన చేత శాస్త్రాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తారు ఎందుకు ఆయన ఒప్పుకుంటాడా ఆయన ఎన్నడో ఒప్పుకోడు ఆయన సంస్కారం చాలా ఒప్పుకూడదు కనీసం శాస్త్రంలో ఈ విషయం చెప్పబడి ఉన్నది దీన్ని ఇది సత్యమో గొప్ప సంస్కారం మీలో ఉంది మీ సంస్కారాన్ని మీరు ముందుకు తీసుకుపోయి మీరు అనుభవానికి తెచ్చుకునే ప్రయత్నం చేయండి అని నేను ఇంకో మాట చెప్పాను ఇంకో కిటుకొకటి రహస్యం ఉంటుంది ఆ రహస్యం చెప్పాను రహస్యం ఏంటంటే మీరు దాన్ని ఒక శాస్త్రంగా లెక్కవేసి ఒక యుక్తికి సంబంధించిన ఒక ఇంటలెక్చువల్ నాలెడ్జ్ రూపంగా దాన్ని లెక్కవేసి మీరు అంగీకరించినటువంటి మీరు యుక్తితోటి తెలుసుకున్న ఈ సత్యాన్ని ఎగరవాడు కూడా తెలుసుకోవాలని వాడిని కన్విన్స్ చేసే ప్రయత్నం మీరు చేసుకున్నంతసేపు మీరు జగన్ మిథ్యాత్మ వచ్చినట్టు కానే కాదు కాబట్టి అతను కన్విన్స్ అయ్యేడా అవలేదా అన్నది ఇష్యూ కానే కాదు మీరు కన్విన్స్ అయ్యారు బై గాడ్స్ గ్రేస్ అది మీరు అనుభవాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేయాలి ఆ గ్యాప్ను మీరు ఫిలప్ చేసుకునే ప్రయత్నం చేయాలి కానీ ఆయన్ని కన్విన్స్ చేసే ప్రయత్నం మీరేం చేస్తారు హీస్ హైలీ కండిషన్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి కన్విన్స్డ్ బై యూ ఉడికి రాగద్వేషాలు పెరగడం తప్పించి అంటే అప్పుడు ఈయన అడిగారు నన్ను అయితే ఇప్పుడు మీరు చెప్పింది నేను ఒప్పుకుంటాను వాట్ షుడ్ బి మై యాటిట్యూడ్ టువర్డ్స్ హిమ్ అని అడిగారు యూ షుడ్ లవ్ హిమ్ మరి వేదాంత డోంట్ డిస్కస్ వేదాంత విత్ హిమ్ యూ లవ్ హిమ్ మీ చేతిలో పండు ఎక్స్ట్రా ఉంటే ఇవ్వండి ఆయనకి భోజనం పెట్టడానికి ఇంకా ఆలస్యం ఉంది ఓ పండు ఆ పండు మీరు షేర్ చేసుకోండి ఆయన ఏదైనా పూజలు చేస్తే మీరు పాల్గొండి మీ పూజలో ఆయన్ని పాల్గొమని ఆహ్వానించండి డోంట్ డిస్కస్ వేదాంత విత్తం బికాజ్ ఈజ్ హైలీ కండిషన్ ఈ జన్మలో ఆయన సత్యాన్ని తెలుసుకోలేదు అనకూడదు మనం సో డోంట్ వెరీ ఐ బౌట్ మీలో మీరు గల్ఫ్ని పెట్టుకునే ప్రయత్నం చేయండి కాబట్టి జగన్ నిత్యాన్ని వాదిస్తే ఏమైనట్టు జగత్తు మిథ్య అనేది అనుభవానికి తెచ్చుకోవాలి అంటే జగత్తు ఎందు ఆసక్తి తగ్గితే మిథ్యని అనే అవగాహన అది ఇట్స్ ఎ మ్యూచువల్ ఇట్స్ ఎ క్యాచ్ ట్వంటీ టూ జగత్తు మిథ్యని తెలిస్తే ఆసక్తి తగ్గుతుంది ఆసక్తి తగ్గితే మిథ్యను తెలిసినట్లు ఇట్స్ ఎ క్యాచ్ ట్వంటీ టూ అన్యోనాశ్రయల్లా అనిపిస్తుంది దజంట్ మ్యాటర్ వేర్ టు స్టార్ట్ హౌ టు స్టార్ట్ యూ డోంట్ ఫాలో ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ ఎ ప్రాబ్లమ్ యూ స్టార్ట్ వేర్ యు ఆ యు యూ రిడ్యూస్ ది ఆసక్తి దెన్ జగత్ మిత్యాన్ని తెలుసుకోండి జగత్తు మిత్యాన్ని తెలుసుకోండి ఆసక్తి తగ్గుతుంది దేస్ ఫోర్ ఆ విధంగా జ్ఞానము సన్యాసానికి తోడు కావాలి తర్వాత ఏతైరుపాయై బలాప్రమాద సన్యాస జ్ఞానైతర సన్ సో ఆ తత్పరతే నేను యాంటిసిపేట్ చేశాను ఆయనే ప్రయోగించాను సో ఈ ఉపాయముల చేత యతతే యతతే అని ఉంది కదా యతైరుపాయే యతతే సాధన చేస్తున్నాడు ఏమిటి ఉపాయాలు ఏమిటి అన్నా నా అని ఉంటాయి అన్నా నా రెండుసార్లు బలహీన నా హీన అంటే నా అది హీన అంటే నిఘేషన్ దానికి నానే నిఘేషన్ చేస్తే ఏం మిగులుతుంది బల మిగులుతుంది బలహీనుడు కాదు అంటే అర్థం ఏమిటండి బలము వచ్చింది బలం ప్రమాదము అప్రమా ప్రమాదము ఉండరాదు నమాద అంటే అర్థం ఏంటి అప్రమాదము తర్వాత సన్యాస సహితమైన జ్ఞానము అప్రమాద సన్యాస జ్ఞానము సన్యాస జ్ఞానము అంటే మధ్యము గొడలోప సమాసం సన్యాసయుక్తం జ్ఞానము సన్యాసంతో కూడిన జ్ఞానము అంటే త్యాగముతో కూడిన ఉపాసన తపస్సు ఆచరణతో కూడిన జ్ఞానము రెండు రకాలుగా కాబట్టి ఈ మూడు సాధనాలు కాబట్టి ఆత్మనిష్ట బలాన్ని పెంచుకోవాలి సంసారాసక్తిని తగ్గించుకుంటే కానీ ఆ ప్రమాదము అంటే జారిపోతూ ఉండడం ప్రమాదం అంటే జారిపోతూ ఉండడం మనం ప్రతివాడు క్వశ్చన్ ప్రతివాడు వేస్ చేస్తుంది ఇష్యూని ఏమని మేము వేదాంతం వెళ్ళినప్పుడు బాగానే ఉందని మళ్ళీ తర్వాత జారిపోతున్నా అది జారిపోతున్నామండని ఊరికే ఇక్కడ డిస్కషన్సే కనుక్కుంటే కాదు జారిపోతున్నప్పుడు గుర్తించాలి జారిపోతున్నప్పుడే గుర్తించారనుకోండి ఓహో ఇప్పుడు జారిపోతున్నాను నేను అని గుర్తించారనుకోండి అప్పుడు జారిపోవడం ఆగిపోవచ్చు అప్పుడు పూర్ణ ప్రయోజనం సిద్ధిస్తున్నా గుర్తించిన దానికి పూర్తి ఫలం ఒకవేళ జారిపోవడం ఆగకపోయినా మనం జారిపోయినాము అని గుర్తిస్తారు రెండోసారి ఇంకా జారిపోకుండా ఉంటాను కాబట్టి ఆ విధంగా సంసారాసక్తి ముందు వచ్చినప్పుడల్లా ఎలర్ట్గా ఉండాలి ఎలర్ట్నెస్ ఉంటుందే దట్ ఈజ్ ఇంపార్టెంట్ అలర్ట్నెస్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు బిజినెస్ మ్యాన్ ఉంటాడు పాన్ పాను షాప్ వాళ్ళు ఉంటాడు ఆ పాము షాప్లో కూర్చొని నిద్రపోతూ ఉంటాడు కానీ కస్టమర్ వచ్చేవిడికి అలర్ట్ అయిపోతాడు సో ఆ విధంగా సంసారాసక్తి ప్రవేశిస్తూ ఉంటే అలర్ట్ అంతేగాని దాన్ని దాన్ని ఆహ్వానించటము ఆస్వాదించటము కౌరవించుకోవడము చేశాడనుకోండి ప్రమాదం కాబట్టి ఈ విధంగా ఈ మూడు ఉపాయాలతోటి ప్రయత్నించాలి యతతే తత్పర సన్ తత్పరత గలవాడై ఆత్మజ్ఞాన నిష్ట అంటే చాలా కఠినమైన విషయం దాన్ని చాలా ఓపిగ్గా సాధన చేయాల్సి ఉంటుంది అయితే దీంట్లో రహస్యం ఒకటి ఉంది ఇది కఠినమో అని అంతా మూడికే కఠినమోని ఎందుకన్నామంటే సంసారముల ఆసక్తి తీవ్రంగా ఉంటుంది కనుక వాసనలు బలంగా ఉంటాయి కనుక వాటిని విడిచిపెట్టడంలో ఇబ్బంది ఉంది కనుక అని ప్రాక్టికల్గా కఠినము అని అంటాం కానీ వన్స్ యు మేక్ ఎ లిటిల్ ప్రోగ్రెస్ ఇంత తేలికైంది ఇదే కాదు మరొకటి ఎందుకు సుసుఖం కర్తమయం తొమ్మిదోధ్యాయంలో శ్రీకృష్ణుడు అంటాడు ఇంత సుసుఖం కర్తు సంసారాన్ని సవరదీసి దాన్ని దాటిలో తీసుకురావటానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడాలి కానీ సంసారాన్ని విడిచిపెట్టడానికి కష్టం ఏముందండి బండరాయిని పట్టుకోవడానికి అది విడిచిపెట్టడంలో కష్టమే ఉంది నేను ఇంకా ఈ వీళ్ళతోటి దెబ్బలాటలు పెట్టుకోను ఈ బంధువర్గలతో దెబ్బలాట్లు పెట్టుకోను వాళ్ళందరితోటి ప్రేమగానే ఉంటాను నాకు జా జాతకం అయితే ఒక కోరుముఖో కొండ పెడతాను లేకపోతే జాతకాలతో నొరు మూసి కూడుకుంటాను దెబ్బలాటలు బంద్ దీంట్లో ఏదో మితాహారము ఆరోగ్యానికి సంబంధించిన మితాహారం తినడము ఏదో నిశ్చింతగా సింపుల్గా బతుకుతూ ఉండడము అంతేకాని ఈ భోగాలు ఈ పార్టీలు ఈ డ్యాన్సులు ఈ పిక్నిక్లు ఇవన్నీ మనకు అనుమతున్నాం దీంతో కష్టమేముంది కష్టం అలా అవన్నీ చేయాలంటే కష్టం కానీ మీరు చేయడంలో కష్టమే ఉంది అదే కష్టం అవుతుంది కాబట్టి ఈ మార్గంలో ప్రవేశిస్తే అంతా లాభమే లాభం లాభమే లాభం మీ జేబులో వంద రూపాయలు పెట్టుకున్నారనుకోండి వారమైనా వంద రూపాయలు అలాగే ఉంటుంది ఎందుకని బికాజ్ ఈ మధ్యాహ్నం ఇంటి దగ్గర భోజనం చేసాము రాత్రి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాము ఇంక ఈ వంద రూపాయలు ఎందుకు ఖర్చు వస్తున్నాయి ఎవరికైనా దానం ఇస్తే ఖర్చే వాళ్ళు కానీ లేదా కాదు సోడా సోడా కోక్ తాగాలనుకోండి ఇంక నా ప్రసంగం వెళ్తారా ఇంకా కోక్ ఎంత తగ్గుతారు కోక్ తాగడానికి లేదు బొర లేదు హోటల్కి వెళ్ళి తినాలని ఏదైనా టిఫిన్ తినాలనుకుంటున్నాం ఇప్పుడు ఇదంతా ఇదంతా ఐదిస్టఫ్ ఇదంతా యోగ్యమైన పద్ధతి కాదు సాయంకాలం ఏమో కొంచెం ప్రణాయామో ఏదైతే జపమో చేసుకోవాలి రాత్రి మళ్ళీ ఎనిమిదింటికి భోజనం చేయాలి ఇప్పుడు ఇవ్వను అది యోగ్యం కాదు అని మానేస్తారు మీ డబ్బులు మీ దగ్గరే ఉంటాయి అది వాళ్ళుగానే కాబట్టి ఈ మార్గంలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి కానీ మార్గంలో ముందుకు అడుగు వేయటంలో మాత్రం క్లేశం ఉంటుంది అందుకోసం ప్రయత్నం చేయాలి ప్రయతే ఎస్టు ఆ ప్రయత్నం చేసిన వాడు వాడండి విద్వాంసుడంటే ఎస్టు విద్వాన్ వివేకి అంటే విద్వాన్ అంటే ఆత్మజ్ఞాని కాదు ఆత్మజ్ఞాని ప్రయత్నం చేయడం ఏంటంటే ఆత్మజ్ఞాన్ కూడా ప్రయత్నం చేస్తే అయినట్టే ఆత్మజ్ఞాన్ ఏ ప్రయత్నం చేయనక్కర్లేదు అలా ఆత్మనిష్ఠుడిగా ఉంటాడు ప్రయత్నం చేయాల్సింది జిజ్ఞాసుడు సాధకుడు సో ఎప్పుడు కూడా వివేకి విద్వాన్ అంటే వివేకి సంసారము అనిత్యము అసత్యం ఆత్మవే సత్యం తర్వాత తానాలు వివేకి అంటే దక్షిణా జ్ఞాన సందేశ హాని నేను ఓ మహాత్ముల దగ్గరికి వెళ్ళాను భిక్షకు పిలిచాను అక్కడ హృషికేశ్ రావు భిక్షకు రమ్మన్నారు కొత్త స్వామి వచ్చాడు ఏదో వేదాంబందు ఉన్నట్లంటే ఏదో స్ప్రెడ్ అవుతుంది కదండి ఒక సర్క్యూట్ ఉంటుంది సో దిక్షకు రమ్మంటే వెళ్ళాను భిక్షకి మహాత్ములు పిలిచినప్పుడు వెళ్ళొద్దు అయన స్వయంగా భిక్ష దగ్గరుండి తయారు చేయించి నాకు భిక్ష పెట్టారు భిక్ష అయిన తర్వాత దక్షిణ ఇవ్వాలి నీకు అలా నాకు దక్షిణ కలరు మహాత్మా భిక్ష ఇచ్చేస్తారు కాదు కాదు దక్షిణ కూడా ఇస్తాం అది దక్షిణ జ్ఞాన సందేశ దక్షిణ ఏమిటంటే నీకు జ్ఞాన సందేశమే దక్షిణ ఓకే ఇవ్వండి దక్షిణ జ్ఞాన సందేశం దక్షిణ తీసుకోవడానికి అభ్యంతరం ఆయన వంద దక్షిణ కూడా ఇచ్చారు సో ఏమిటంటే చూడు నిన్ను నీవు జీవభావనలో ఎప్పుడూ పడిపోకుండా కాపాడుకో అంటే ఏమిటి నేను పూర్వాశ్రమానికి సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్స్ ఉంటాయి ఐడెంటిఫికేషన్ మనుషుల్ని చూడడం చూడకపోవడం కాదు ఇష్యూ ఐడెంటిఫికేషన్ నేను ఒకప్పుడు గృహస్థుని అని ఆ గృహస్థ తాదాత్మ్యం ఉంటే యుడ్ తర్వాత నామంతో తాదాత్మ్యం ఉంటుంది నా పేరు ఇది లీవిట్ తర్వాత నేను పండితుడను విద్వాంసుడను అనే ఐడెంటిఫికేషన్ ఉంటుంది లీవ్ ఇట్ నేను కర్తను ఈ కర్మను నేను చేస్తున్నాను ఇదిగో ఈ వీళ్ళందరికీ పాఠాలు నేనే చెప్పేస్తున్నాను ఈ ఆశ్రమాన్ని నేనే నడిపేస్తున్నాను అనే కర్తృత్వం అది జీవ జీవుని యొక్క కరడుగట్టిన అజ్ఞానం అదే సో దట్ యూ లీవ్ ఇట్ తర్వాత భోక్తృత్వము పెట్టుకోవద్దు భోక్తృత్వం ఎంజాయర్షిప్ కనుక పెట్టుకుంటే ఇంకా ఈ శిష్యులందరూ నీకు పరిచర్యలు చేస్తూ ఉండాలి ఎందుకంటే ఎంజాయర్షిప్లో రోగాలు భోగే రోగభయం భోగాలు అధికమయ్యే కొలది ఏదో కొలెస్ట్రాలు ఇది అది ఆరంభం అవుతుంది సో ఎంజాయర్షిప్ అవాయిడ్ సో భోక్తృత్వం లేకుండా చూసుకోండి భోక్తృత్వాన్ని అవాయిడ్ చేయాలంటే ఎలాగే అంటే భోగాల్ని అవాయిడ్ చేయాలంటే అత్మయందు భోక్తృత్వ భావనను అవాయిడ్ చేయాలి ఐ ఐమ్ ఎంజాయర్ అనే యాటిట్యూడ్ ఉండకూడదు దట్ ఎంజాయర్షిప్ యాటిట్యూడ్ ఉండకూడదు ఎంజాయర్ ఎలా ఉంటాడంటే చాలా డిమాండింగ్గా ఉంటాడు ఐ ఎంజాయర్ ఈజ్ అ డిమాండింగ్ పర్సన్ వాడు అన్నీ డిమాండ్ చేస్తూ ఉంటాడు వెరేజ్ ఆత్మయొందు భోక్తృత్వ భావన లేనివాడు స్పాంటేనియస్గా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు వాడి దారిలో సంప్రాప్తమైనదేదో తీసుకుని సంతోషంతో ఎదురుచ్ఛాయ యదు సంతృష్ట శ్రీకృష్ణుడు ఆరోధ్యాయంలో ఉంటాడు ఎదురుచ్ఛా లాభ సంతృష్ట అని జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కోటస్థో విజితేంద్రియ ఎదురుచ్ఛా లాభ సంతృష్ట ఇంకేదో ఉంది అబ అద్భుతమైన శ్లోక జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ ఆత్మస్వరూపాన్ని శాస్త్రం బోధిస్తుంది ఆ జ్ఞానము దానిని ఆకలింపు చేసుకుని తృప్తిదైపోతుంది అంతకు మించి ఆనందాన్ని ఇచ్చింది మరో వస్తువే ఉండదు కుటస్థ ఆత్మనిష్ఠుడే ఉండిపోతాడు విజితేంద్రియ ఎదురుచ్చారు అసంతృష్ట దారిని కూడా నడిచిపోతూ ఉంటే ఏదో వాడ దారికి అర్థం వస్తుంది ద హీ హ్యాపీ విత్ ఇట్ సో ఆ సో దిస్ ఈజ్ ది జ్ఞాన సందేశ నెవర్ నెవర్ బికమ్ ఏ జీవ డోంట్ ఫాల్ డౌన్ టు ది లెవెల్ ఆఫ్ జీవా దిస్ దిస్ ఈజ్ దక్షిణ దక్షిణ జ్ఞాన సందేశ సో ఆది దట్ ఈజ్ ది ప్రయత్నం సాధకుడు అలాగా ప్రయత్నాన్ని చేయాల్సి ఉంటుంది అలా చేస్తే వాడు వివేకి అంటే అదే అన్నారు ఆయన శంకరుడు ఆత్మవిత్త విదుషవ ఆత్మవిత్త విదూష ఆత్మా విశతే సంప్రవిశతి బ్రహ్మధామా సో ఆత్మవిదుష ఎంత మాట శంకరుడు తపోధనుడని అంటూ ఉంటారు తపోధనుడని ఈ పురాణాల్లోనూ భాగవతంలో ఉండహే తపోధన అని పిలుపు మహర్షిని సంబోధించాలనుకోండి తపోధన అని సంబోధిస్తారు తపోధనుడు అంటే తపస్సే ధనముగా నేను చిన్నప్పుడు సమాసం విగ్రహ వాక్యాలు నేర్చుకునేప్పుడు తపహ ఏవ ధనం ఎస్య సహా తపస్సే ధనముగా గలవాడు బహుది సమాసం అలవలీజీవడం సో తపస్సే ధనం వాడికి అలాగా ఆత్మవిత్తస్య ఆత్మజ్ఞానమే విత్తమే అదే సమస్త సంపదలు అనే వివేకం గలవాడు అంతేగాని ఆత్మజ్ఞానం లేముందుడి కొంచెం ఏదో మిగతా అన్నీ చూసుకోవాలి ఆత్మజ్ఞానానికి కంగారు లేదన్నాడంటే వాడు ఆత్మవిత్తు లోకవిత్త లోక విత్తైషణాయాశిత్య లోకైషణాయాశిత్య పుత్రైషణాయాశ్చ విత్తాయాయాత రిక్షాచర్యం జరంతి అని గృహధార్మికంలో అంటారు సో విత్తైషణ విత్తమునందరి కామన నుంచి బయటపడాలి అంటే ఆత్మవిత్తుడై ఉండాలి ఆత్మయందు విత్తాన్ని వీడు ఆత్మలో సంపదను దర్శించకపోతే బాహ్యమైన సంపదలకు ఆకర్షితులవుతూ ఉంటాడు ఇంకా అందకంటే మహారభాగ్యం కాబట్టి ఈ లోకంలో సంపదలు ఏవీ శాశ్వతం కాదు ఏవీ సత్యం కాదు ఒక్కటే సంపద ఆత్మనిష్ట ఆత్మస్వరూపము దానిని మించిన సంపద లేదు ఎందుకంటే సపోజ్ మీకు టెన్షన్ ఉందనుకో భయం ఉందనుకోండి సంపద భయాన్ని పోగొట్టుందా ఏం భయాన్ని పోగొట్టుంది సంపద ఏ సంపద భయాన్ని పోగొట్టలేదు కానీ మీకు భయంగా ఉందనుకోండి మీరు కనుక ఆత్మనిష్ఠులుగా ఉండాలనుకోండి భయం పోతుంది దట్ ఇఫ్ యూ గెట్ కనెక్టెడ్ విత్ దట్ సెన్స్ ఆఫ్ బీయింగ్ ఐ ఆమ్ సచిత్ తోటి మీరు ధ్యాన మార్గ ధ్యానంలో కూర్చొని సచ్యత్తు తోటి సమావేశం పెట్టుకుని సచ్యద్ రూపంగా మీరు ఐదు నిమిషాలు కూర్చుంటే మీ మనస్సులో ఉండే భయం అవలబుంది మీరు పదివేల రూపాయలు లక్ష రూపాయలు ఖర్చు పెట్టి జెడ్ క్యాటగిరీ సెక్యూరిటీ పెట్టుకున్నా భయం పోతుంది ఆత్మనిష్ఠుడిగా ఉంటే భయం పోతుంది కాబట్టి ఆత్మవిత్తము మనస్సు ఉల్లాసంగా లేదనుకోండి ఒక్క పది నిమిషాలు అప్రమత్తైన వైధవ్యం శరవత్తన్మయో భవితన ఓంకారధ్యానం నేను విస్తారంగా చెప్పాను ఓంకారధ్యానమో మంత్రజపమో చేసుకుని అయాం అహమస్మి అయితే భగవాన్ అమృ మహర్షి చెప్పినట్టుగా వాటే మాయి అని అహంప్రత్యయము అహంకారం వేరు అహంప్రత్యయం వేరు సో అహం వాటేమాయిలో అహంకారం ఉండదు వాటేమాయిలో అహంప్రత్యయమే ఉంటుంది అహంప్రత్యయాన్ని దర్శిస్తూ అహంప్రత్యయ స్వరూపుడై నిలిచి ఉంటే భయం పోతుంది ఒకసారి భయభావన పోతే ఇంక భయం ఏం లేదండి భయభావనయే భయం భయభావన వేరు భయం వేరు కాదు భయం ఏదో బయట ఉంటుంది భయభావన లోపల ఉంటుంది దిసింది సైకాలజీ సైకాలజీ కూడా అలా చెప్పదు అలా చెప్తే సైకాలజీ కూడా తప్పే భయం బయటే ఉండదు బయట పిల్లుంది భయం అది బయట పిల్లుంది బయట భయమే ఉంది ఆ పిల్లుని చూసి భయపడ్డాడు కాబట్టి భావనే భయం కనుక సో ఆత్మయే విస్తమ ఆత్మనిష్టని మించినటువంటి సంపద మరొకటి లేదు కాబట్టి ఆత్మవిత్తుడైనటువంటి విద్వాంసునకు యశ ఆత్మ వాడి మనస్సు యశ బుద్ధి వాడి బుద్ధి విషయతే ప్రవేశిస్తుంది దీంట్లో బ్రహ్మధామ ఆ బుద్ధికి ఇప్పుడు తరంగానికి తరంగానికి సముద్రానికి దూరం ఎంత ఏం దూరం తరంగానికి మూలంలో సముద్రమే ఉంది ఆ బుద్ధికి మూలంలో ఆత్మయే ఉన్నది వైకుంఠం బుద్ధి అంటే వైకుంఠం బ్రహ్మధామ అంటే వైకుంఠ ధామ బుద్ధికి వైకుంఠం అని పేరు వైకుంఠం అంటే అక్కడెక్కడో ఉండే వైకుంఠం అక్కడెక్కడో ఉంది అనుకోండి వైకుంఠం ఓ కాంపౌండ్ వాళ్ళతోటి శంకరుడు ఉపదేశ సాహసంలో చెప్పారు ఓ కాంపౌండ్ వాళ్ళు కట్టుకుని ఉన్న వైకుంఠం ఎప్పటికైనా అది డిజింటిగ్రియేట్ అయిపోతుంది అని చెప్పారు ఎందుకంటే సామయవంత సామయవమైనది డిజింటిగ్రియేట్ అయిపోతుంది అదే బుద్ధి వైకుంఠం బుద్ధి వైకుంఠమైనప్పుడు బుద్ధి యొక్క ధామ ఏమిటంటే ఆత్మ అదే పరమేశ్వరుడు పరమాత్మ దాంట్లో అల అలవోకగా వీడు ప్రవేశిస్తాడు సో ఆ విధంగా హృదయమునుందే బ్రహ్మ బ్రహ్మంటే హృదయం ఈశ్వరుడు అంటే హృదయంలోనే ఈశ్వరుడు హృదయపుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్మ తర్వాత శ్లోకాండాలి సంప్రాప్త్యైనషయోజ్ఞానతృప్తా వృతాత్మాన వేతరాగా శాంతే సర్వం సర్వప్రాప్త్యీరా యుక్తాత్మానేవామిశంది ఇన్ని బ్రహ్మప్రాప్తి అంటారు ఈ మంత్రానికి బ్రహ్మప్రాప్తి ఇక్కడి నుంచి ఇది దీని తర్వాత ఆ తర్వాత బ్రహ్మప్రాప్తి అంటే జీవుడు బ్రహ్మభావాన్ని పొందేస్తాడు జీవుడు బ్రహ్మయే కానీ తెలుసుకోకపోతే అబ్రహ్మగా ఉంటాడు తెలుసుకుంటే బ్రహ్మే కాదు తెలుసుకోవడం తెలుసుకోకపోవడం వరకే ఇప్పుడు ఒకడికి అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది అదే అవార్డు వచ్చింది ఏదో అవార్డు వచ్చింది ఆ అవార్డు అక్కడ డిక్లేర్ చేసేశారు ఇంకా వీడికి తెలియలేదు అలాగే కాబట్టి వీడికి వీడిప్పుడు ఎవార్డి ఎప్పుడవుతాడు ఎవర్ డి అంటే వాళ్ళు గాడ్ ది అవార్డు ఎవార్డి వీడు ఎప్పుడవుతాడు వీడికి అవార్డు సంగతి తెలిస్తే అవార్డు అవుతాడు నోబుల్ లారెట్ నోబుల్ ప్రైజ్ సంగతి అక్కడ ఇక్కడ అనౌన్స్ చేసేస్తాడు అనౌన్స్ అయిపోతున్నారు స్టాక్ హోమ్లో కానీ అక్కడ తెలిసేందుకు టైం పడుతుంది టెలిఫోన్లు వచ్చే ఇప్పుడు కొంత తొందరగా తెలుస్తుంది అయినా కూడా అవార్డు వచ్చినటువంటి గంటకో రెండు గంటలకో తెలుస్తుంది he is already noble laureate but when he becomes global laureate from his standpoint he becomes noble laureate when he knows that he is noble laureate ka matlab by knowledge you become brahman by ignorance you take yourself to be jiva you do not become jiva you take yourself to be jiva by knowledge you become brahman so this is not done by knowledge pondi de kottaga pondabadi de engagadu brahma prapti ఈ బ్రహ్మప్రాప్తి ఎలా ఉంటుంది ఎప్పుడైతే ఆత్మా విషతే బ్రహ్మధామ బుద్ధి ఆ వైకుంఠధామంలో అంటే ఆత్మ చైతన్యంలో ప్రవేశించేసిందో అంటే వీడు ఆత్మనిష్ఠుడిగా ఎప్పుడైతే ఉన్నాడో సో ఏనం సంప్రాప్త్య ఈ ఆత్మస్వరూపాన్ని పొంది చక్కగా పొంది పొందడం అంటే మామూలుగా బాహ్యంలో ఉండి దాన్ని పొందినట్టుగా పొందరు సో తన స్వరూపంగానే పొందుతారు మీరు భయపడుతున్నారు సపోజ్ భయపడుతున్నారు అభయాన్ని పొందాలి పొందేరు అభయాన్ని అభయాన్ని పొందారు ఇప్పుడు ఈ అభయాన్ని పొందేనంటే అభయం ఎక్కడుంటుంది మీ పెట్టిలో ఉంటుందా మీ జేబులో ఉంటుందా ఎక్కడుంటుంది అభయం స్వరూపంగా ఉంటుంది మీదంటే భిన్నంగా ఉంటే అభయం ఎందుకు అవుతుంది అది కాబట్టి మీరు అభయాన్ని పొందేరు ఉంటే మీ ఆత్మరూపంగానే పొందుతారు అలాగే ఆ సత్యద్ రూపాన్ని పొందారుంటే ఆత్మరూపంగానే పొందుతారు తనకంటే భిన్నంగా పొందేదేం కాదు అయినా కూడా భాష అలా వాడతారు ఎనం సంప్రాప్య ఎవళ్ళు పొందిన వారు ఎవరో తెలిసిన వృషయాషి ఋషి అంటే గెడ్డాలు మీసాలు బదిరి గడ్డము బదిరి అంటే తెల్లని గడ్డం గలవాడు ఋషిని కాదు లేకపోతే గుహలో కూర్చున్నవాడు ఋషుని కాదు ఋషి అంటే ఆత్మజ్ఞానము గలవాడు ఋషి ఎందుకంటే రిష అనే ధాతువుకి దర్శనము అని ఋషిర్ దర్శనాత్ దర్శనము అంటే విషం దర్శనము అంటే విషం విషం గలవాడు దర్శనం ఎవడైనా వచ్చి నేను మొన్న కాశీ వెళ్ళాను అక్కడ నేను దేవుణ్ణి చూశాను అని చెప్పాడు అనుకోండి యూ డోంట్ టేక్ హిమ్ ఎస్ ఋషి అదిగా దర్శనం అంటే నేను ఈశ్వరుని యొక్క మహిమను గుర్తించాను సకల ప్రాణుల హృదయంలో ఈశ్వరుడే ఉన్నాడు అని ఎవడైనా చెప్పాడు అనుకోండి దట్ ఈజ్ దర్శనం దర్శనం ఈజ్ విషం ఇట్ ఈజ్ నాట్ ఏ కైండ్ ఆఫ్ ఫ్లాష్ లైక్ అపియరెన్స్ దట్ ఈజ్ నాట్ దర్శనం దర్శనం ఈజ్ ఎ విషం అంటే జ్ఞానరూపంగా ఉంటుంది విషం అంటే ఎక్కడ ఉంటుంది విషం అంటే అలా కళ్ళ ముందు కదులుతూ ఉంటుందా అవి జ్ఞానరూపంగా ఉంటుంది కళ్ళ ముందు కదిలేదు దృశ్యం అవుతుంది కానీ సత్యం ఎందుకు అవుతుంది కాబట్టి ఋషులు ఏవో ట్రిక్లాగా మహిమల్లాగా అలాగా ఫ్లాష్ లాగా చూసిన వాళ్ళు ఋషులు అనిపించుకోవడం వాళ్ళు ఋషులు కాదు ఋషి అంటే ఆ విషం గలవాడు ఆ విషం ఎంతటి విషం అంటేది ఆ దర్శనంలో సకల జగత్తు ఇముడుతుంది సకల ప్రాణులను ఆత్మరూపంగా ప్రవేశం అంతటి విషం మనము మన ప్రేమ గుమ్మానికి కాంపౌండ్ వాళ్ళకి సీమితమైపోయి ఉంటుంది మన ప్రేమ కాంపౌండ్ వాళ్ళు యువతలు ఉన్న వాళ్ళని ప్రేమిస్తాం కాంపౌండ్ వాళ్ళు అవతల ఉన్న వాళ్ళని మనం ప్రేమిస్తాం ఒకవేళ పొరపాటుని ప్రేమిస్తే ప్రేమ ఖర్చు అయిపోతుంది కూడా ఆ కంటేవిటీ అంటే ప్రేమకి వీ హ్యావ్ ఫిక్స్డ్ బౌండరీస్ ఫర్ ది లవ్ అంచేతనే ఆ లవ్ ఈ సో కాల్డ్ లవ్ ఇట్ హ్యాస్ బికమ్ సచ్ ఎ బాండేజ్ ఫర్ డజంట్ ఇట్ ఈస్ దెర్ ఇస్ నో ఫ్రీడమ్ ఇన్ దట్ లవ్ ికాజ్ లవ్ వేస్ట్ అయిపోకూడదు లవ్ నా వాళ్ళ మీదే ఉండాలి నా వాళ్ళని దాటి ఒక్క కిరణము ఒక్క పిసర కూడా లవ్ ఎదురవాడే దగ్గరికి వెళ్ళకూడదు ఆ కంకేవిటీ సో దట్ కైండ్ ఆఫ్ వెరీ రెస్ట్రిక్టెడ్ న్యారో మైండ్ పెట్టి మైండెడ్నెస్ అంటారు అది అది లవ్ కాదండి అది బంధం అది అరేజ్ రిషి ఈజ్ లవ్ ఈజ్ నాట్ డైరెక్టెడ్ టువర్డ్స్ ఎవన్ పర్సన్ బట్ ఇట్ ఈజ్ నాట్ డెనైడ్ టు ఎనీబడీ సూర్యుడు ప్రకాశాన్ని ఎవరి కోసం ఇస్తాడు పర్టికులర్గా ఎవరి కోసం ఇవ్వడం ఎవళ్ళని ఎవరికి ఇవ్వకుండా ఆపేస్తాడు ఆపని ఇట్ ఈస్ జస్ట్ గివెన్సా వితౌట్ ఎనీ చాయిస్ ఇట్ ఈస్ గివెన్ సో అది ఋషి ఋషయ జ్ఞానతృప్త జ్ఞానంలో ఉండే తృప్తి ధనంలో తృప్తి ధనంలో నవిత్తేన తర్పణీయో మనుష్య కఠోపనిషత్తుల డబ్బిచ్చి తృప్తి డబ్బుతోటి తృప్తి వచ్చి మాట లేదు క్వశ్చన్ లేదు నేను చూశాను అది రిటైర్ అయిపోవడానికి ఫండ్ ఎంత ఉండాలి ఇది ఒక ఈ మీమాంస ఎందుకు వస్తుందంటే వీఆర్ఎస్ వాలంటీరీ రిటైర్ దగ్గర ఈ మీమాంస వస్తుంది మంత్స్ ఇప్పుడు రిటైర్ వాలంటరీ రిటైర్మెంట్ వీఆర్ఎస్ తీసుకోవాలని సిక్స్ మంత్స్ వన్ ఇయరో చర్చ చేస్తారు ఎవ్రీడే డ్యూటీకి వెళ్ళిపోవడం సంతకం పెట్టేసి ఏదో ఎక్స్పెరిమెంట్ ఏదో తగిలించేసి అది ఎలా రిఫ్లెక్స్ అవుతూ ఉంటుంది ఇక్కడ వీఆర్ఎస్ మీద చర్చ చేస్తూ ఉంటారు సాయంకాలం మూడున్నర నాలుగు దాకా విఆర్ఎస్ చర్చే అప్పుడు మళ్ళీ ఎక్స్పీరిమెంట్ కట్టేసి ఇంటికి వెళ్ళిపోవడం మళ్ళీ మళ్ళా టు డిస్కస్ టు పరిశుద్ధి డిస్కషన్ ఈ నెవర్ ఎండింగ్ డిస్కషన్ ఇది ఎంత వడ్డీ వస్తుంది ఎంత వడ్డీ వస్తుంది ఆ రోజుల్లో వడ్డీ బాగా వచ్చింది ఇది ఇంట్రెస్ట్ రిటర్న్స్ బాగుండి ఇప్పుడు ఇంట్రెస్ట్ రిటర్న్స్ ఆర్ సో పూర్ ఏదైనా ఈ కార్పస్ ఫండ్ ఇవి చూస్తే ఎంత ఫండ్ క్రియేట్ చేసినా మీకు రిటర్న్ ఏముండదు ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు బ్యాంకులు ఫైవ్ మా బ్రహ్మ విద్యాపు తీరికి ఫైవ్ ఇంట్రెస్ట్ ఎంత ఇంట్రెస్ట్ వస్తుందండి సచే ఇంట్రెస్ట్ సో విఆర్ఎస్ ఎంత ఉంటే వీ విల్ బీ కంఫర్టబుల్ దీని మీద ఆఫ్టర్ వన్ ఇయర్ డిస్కషన్ సీరియస్ డిస్కషన్ ఫర్ వన్ ఇయర్ దేర్ ఈజ్ నో ప్రాపర్ ఒపీనియన్ ఫార్మ్ అబౌట్ నా విత్తైన తర్పణి యో మనుష్య అంచేతనే నేను సజెస్ట్ చేస్తాను మంచి క్లాసికల్ లిటరేచర్ స్టడీ చేస్తే ఉండే తృప్తి ఈ భోగాల్లోనూ వీటిలో సినిమా చూస్తే తృప్తి వస్తుందండి ఎన్ని సినిమాలు చూస్తే తృప్తి వస్తుందండి తలపోటే తప్పించి సినిమా చూసి తలపోటే తప్పించేమీ లేదు అంత ఇర్రేషనల్గా ఎలాగో మేనేజ్ చేసేసిన ఈ హిందీ సినిమా అని ఒకటి ఉంది హిందీ సినిమా ఇట్ ఈజ్ ఏ మోల్డ్ ఇట్ ఈజ్ ఏ హారిబుల్ ఇర్రేషనల్ అటర్లీ ఫులిష్ మోల్డ్ ఆ మోల్డ్ అలా వృద్దుతో ఉంటారు దాన్ని అంటే అది ఎప్పటికీ మారదండి వాడు ఆ ఒకడు ఉన్నాడు మంచిగా ఎలక్షన్ కూడా దిగడు వాడు హీ డిప్రజెన్స్ the the falling uh, the utter uh, directionless approach towards life and uh, fluttering you know, nature that is fluttering nature flutter fluttering nature and uh, no commitment to anything uh, so th th that kind of a, a horrible culture uh, extremely obnoxious for the young people he represents that and he will be dancing and moving around under the same mold again and again and again hindi cinema has not grown in two decades or three decades endu sir what is there to see in it we do vela nadu badukunnada kalam vela nadu we do hero badukunnada kalam hero nevu what is there to see classical literature it gives real happiness atma inda anandamo బాహ్యములైనటువంటి భో భోగ వస్తువులు ఏదో ఉల్లిపోయి పక్కోడు తిని ఆనందం పొందాము అదే కోక్కు తాగి ఆనందం పొందేము వాటి కైండ్ ఆఫ్ ఆనందం ఇట్ ఈస్ రోగే భోగే రోగ భయం రోగానికి దారి తీసేవేయూస్లెస్ వెరీ విద్యానందము యోగానందం అని ఒకటి సపోజ్ యూ డూ వాకింగ్ బై వాకింగ్ మెడిటేషన్ మనస్సును దాని మీద కేంద్రీకరణం చేసి ఓ మంత్రాన్నో నామానో ఈశ్వర నామానంలో చెప్పిస్తూ యు వాక్ ఫర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ హోల్ బాడీ అంతా కూడా ఎవ్రీ మజిల్ ఈజ్ స్ట్రెచ్డ్ అండ్ యు ఫీల్ ఫిటింగ్ అలసిపోతారు మనస్సులో ఉండే టెన్షన్స్ అన్నీ కూడా దారిపోతాయి ఒక్కసారి మనస్సు పూర్తి వికాసాన్ని పొందేస్తుంది అండ్ యోగాసనాలు వేశారనుకోండి కాన్షియస్ యోగాసనం వేయాలి మ్యూజిక్ వింటో కాదు కాన్షియస్లీ చాలా అవేర్ఫుల్గా యోగాసనం వేశారనుకోండి ది టైప్ ఆఫ్ ఎన్థూజాసన్ యూ గెట్ ఇట్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ బుద్ధిగ్రాహ్యం అన్నాడు శ్రీకృష్ణుడు ఆరోగ్యంలో అతీంద్రియం ఇంద్రియగోచరం కాదు ఇంద్రియాల ద్వారా లభించేది కాదు కానీ బుద్ధికి తెలుస్తూ ఉంటుంది తర్వాత విద్యానందం యోగానందము విద్యానందము ఆత్మానందం అల్టిమేట్ కాబట్టి వీళ్ళు జ్ఞానతృప్తాహ ఆత్మ అనేటువంటి జ్ఞానంలో హాయిగా అలరించిపోతారు ఏ లోటు ఫీలుతారు జ్ఞానతృప్తా కృతాత్మాన ఈ కృతాత్మ అనే పొయ్యేంతకుముందు మనం చూసాం అట్లడుగున జీవభావంలో పడి ఉన్న ఆత్మని వీడు పిలకబట్టుకుని పైకి తీసుకొచ్చి బ్రహ్మభావంలో ప్రవేశపెట్టేడని అర్థం కృతాత్మాన అంటే దాన్ని ఉద్ధరించినాడు కృతాత్మాన వీతరాగా దేనియందు ఎందు రాగము వి ఇత రాగా ఇను గతం విశేషమైన ఇత పూర్తిగా తొలగిపోయినటువంటి రాగము దేనియందు రాగముండదు సర్వమునందు ప్రేమ ఉంటుంది దేనియందు రాగం ఉండదు ప్రశాంత ప్రశాంత అనే అర్థం ఇంద్రియ వ్యాపారములు ఆగినవి అర్థం సో మీరు మాట్లాడుతూనే ఉంటారనుకోండి ఎవరితోటనో గసిప్పు డెబ్బలాట్లు చేస్తూనే ఉంటారనుకోండి వాకింద్రియానికి ప్రశాంత ప్రశాంతం ఏంటంటే అశాంతిగానే శాంతి అశాంతి అవుతుంది ఏదో అలాగా వింటూనే ఉంటారనుకోండి పాప్ మ్యూజిక్ మరో మ్యూజిక్ మరోటం మరోటం ఏదో వింటూనే ఉంటారనుకోని ఇలా పెట్టేసుకున్నాయి ఆ మనిషితో మాట్లాడాలనుకుని ఇలా పెట్టేసుకుని కుట్టుంటారు వాళ్ళతో మాట్లాడాలంటే మీరు వెళ్ళి అది పక్కకి తొలగించి మాట్లాడాల్సి ఉంటుంది అది శాంతి అది అశాంతి ఇంద్రియం వ్యాపారం ఏదో చాట్ చాట్ భండారం ఏదో నవులుతూ ఉండడం ఒక గమ్మ హోట్ మాపులు పెట్టుకోవడం మొగులు గమ్మ దాన్ని నవ్వుతూ ఉంటాం నాకు ఎవరో ఒక ఐదు వగులు గమ్ ఇచ్చారు కార్లో వెళ్తుంటే సాయిజీ ఈ పవల్స్ ఇస్ వగుల్ ఓకే ఇట్ వాజ్ వెరీ మంచి ఫ్లేవరు వెరీ మింట్ ఫ్లేవర్ అది బాగుంది అది పుట్టింది మాట్స్ అండ్ దెన్ ఐ ఎంజాయిడ్ ఇట్ ఫర్ హా ఫ్లాట్ వన్ అండ్ హాఫ్ మినిట్స్ అండ్ దెన్ ఐ ఆస్క్రిహన్ టేక్ ది కార్ అంటు ది షోల్డర్ వై I can't keep it in my mouth for any longer. I have to dump it. You can't keep it in my mouth for any longer. So, shoulder lock, can't keep it. But then, no. Now, because this rubber mokha, I can't handle it in my mouth, so dump it. So, if you don't, you don't have to put it in your mouth, you can't tell me that. I know that, నోట్లో ఏదో పెట్టుకున్న అలా పొద్దున్నది సాయంకాలం దాకా రిచర్డ్ నిక్సన్ లాగా నవ్వుతూ ఉంటాడో వాడు ఆత్మ జ్ఞానానికి పనికి రాడు ఆయకల్యం ఎందుకంటే రిచర్డ్ నిక్సన్ ఓ బ్యాట్స్మెన్ ఒకడు ఉండేవాడు క్రికెట్ లో అప్పుడు వెస్ట్ ఇండీస్ బ్యాట్స్మెన్ వాడు అలా నవ్వుతూ ఉండేవాడు ఒక సెంచరీ చేసివాడు అది నవ్విల్ నవ్వి నవ్వి సో ఈ